కీర్తన నాలుగు వందల తొంభై తొమ్మిది ఆతనివో పొగడేము ఆతని శరణంటిమి ఆతడే సర్వజీవుల అంతర్యామి పెక్కు బ్రహ్మాండ కోట్లు పెక్కు బ్రహ్మకోట్లు పెక్కు రుద్రకోట్లును పెక్కు ఇంద్రులు ఒక్కొక్క రోమకూపాల నుగి నించుకుండునట్టి ఒక్కడే విష్ణుడు వీడే ఉన్నతోన్నతుడు అనంత సూర్యచంద్రులు అనంత వాయువులును అనంతనక్షత్రములనంతమేరువులు పొనలు సాగీనన్నిటి కూడువగూడునట్టి అనంతుడొక్కడే మించీనాదిమూర్తి అసంఖ్యమహిమలను అసంఖ్యమాయలు అసంఖ్యశక్తులు వరాలు అసంఖ్యములు పొసగ నిన్నిటి దానే పుట్టించి రక్షించినట్టి అసంఖ్యాతుడు శ్రీవెంకటాద్రీషుడు